స్తోత్రం ప్రభా నయన ఏమని పాదంలోకి వెళ్ళే స్తోత్రాలు దేవాయసింహ ప్రభ ఈ సాయంకాల సమయం దేవాయస్మ ప్రాణి సన్నిధికి వచ్చిన దాన్ని బట్టి నీకు వందన స్తోత్రాల దేవా మరొకసారి మమ్మల్ని కాపాడి దేవాయస్మ ప్రభ ఇంతవరకు ఇచ్చిన దాన్ని బట్టి ధన్యతను బట్టి నీకు వందన స్తోత్రాల దేవ దేవమా ప్రభ పాటలు వాక్యంలో దేవాయసింహ ప్రభుణి ప్రార్థనలో ప్రతి ఒక్క దాంట్లో దేవాయసిమా ప్రభ మా తోడై ఉన్న దాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవాయసింహ ప్రభ ఎంతో మంది రక్షణ లేకుండా నశిస్తున్నారు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ దేవాన్ని తట్టు తిరుగుటకు సాయం చేయండి మా ప్రభా మీరే తోడైనడు మా ప్రతి ఒక్క బల దేవాయస్సు మా చేత దేవాస్సు ప్రతి ఒక్కరు బలపడటకు సాయం చేయండి మా నీలో ఇంకా ఉజ్జీవంగా వచ్చిటకు సాయం చేయండి ఇంకా రానేక ప్రతి ఒక్క బిడ్డ వచ్చేటకు సాయం చేయండి దేవా ఇంకా మిని దేవులు కుమరించి ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్ ఇస్తారని త్వరగా రాబోతున్న స్క్రిస్ పెడ వేడుకొని చిన్నాం తండ్రి ఆ మేన్ రాజు Siyo noo ra ra choo ra choo la ra choo la ra choo Siyonu no, raraju siyonu no, raraju na yesu painunna no, erushelemu na shale, mona, gruhamu siyonu no, raraju na yesu painunna no, erushelemu na shale, mona, gruhamu rajulla rajulla raaju siyonu no, raraju rajulla rajulla raaju సీయోను రారాజు సీయోను రారాజు నాయేసుపైనున్న హెర్షెలెమునా గృహము సీయోను రారాజు నాయేసుపైనున్న ఎర్షెలెమునా గృహము తల్లి గర్భము నుండి వీరుచీసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి సియోను కొరకె నన్ను ఏర్పరిచిన సీయోను రారాజు నాయసు సియోను కొరకే నన్ను ఏర్పరిచిన సీయోను రాజు నాయసు Raju la, Raju la, Raju, Siyonura no Raju, Raju la, Raju la, Raju. సియోను రారాజు సియోను రారాజు నాయసు పైనున్న ఎర్షలెము నా గృహము సియోను రారాజు నాయసు పైనున్న ఎర్షలెము నా గృహము నిషిదింపబడినారయీ సియోనులములారై నిషిదింపబడినారయీ siyonu la mularai ennikaleeni nannu ennukonnina siyonu rarajuna yesu siy ennika leeni nannu ennukonnina siyonu rarajuna yesu rajulla rajulla raaju siyonu raaraju rajulla rajulla <mellan> raaju <smashingles> సియోను రాజు సియోను రాజు నా యేసు పైనున్న ఇర్షలేము నా గృహము సియోను రాజు నా ఏ పైనున్నా ఇర్షలేము నా గృహము హలలియా ప్రదర్ ప్రేజ్లో హలో నా తన్ నా మనసులో ఆశ నీవేనయా నీ పైనే నా ధ్యాసాఓ మేసయా నా మనసులో ఆశ నీవేనయా నీ పైనే నా ధ్యాసాఓ మేసయ్యా కన్నులారా ప్రభు నిన్ను చూడాలని కన్నులారా ప్రభు నిన్ను చూడాలని ప్రతు కంతాని సన్నిధిలో గడపాలని ప్రతు కంతా సన్నిధిలో గడపాలని నా మనసులో ఆశ నీవేనయా నీ పై నేనా ద్యాస ఓ ఆశ నీవేనయా నీ పై తేనెల కన్నా తీయగనున్నా నీ మాటలను ధ్యానించాలని తేనెల కన్నా తీయగనున్నా నీ మాటలను ధ్యానించాలని ఆశ్చర్యమైన కార్యాలు ఆశ్చర్యమైనా కార్యాలు మరొక నిత్యం స్తోత్రి చాలని మరొక నిత్యం స్తోత్రి చాలని నమనసులో ఆశ నివేనయాని పైనే నాసావో ఎసయా నమనసులో ఆశ నివేనయాని పైనే నాసావో ఎసయా సంకటమైన సంబరమైన విడువక నిన్ను స్తోత్రించాలని సంకటమైన సంబరమైన విడువక నిన్ను సేవించాలని వినయము కలిగి మనసున విరిగి వినయము కలిగి మనసున విరిగి జీవనయాత్ర సాగిలనీ జీవనయాత్ర సాగిాలని నులో ఆశ నివేనయానీ పైనే ద్యాస ఓ ఎసయా నమనసులో ఆశ నివేనయాని పైనా ద్యాస ఓ మెసయా మేఘము పైన రానైయున్న ప్రియుడా నిన్ను సంధించాలని మేఘము పైన ప్రియుడా నిన్ను సంధించాలని నీతి వసించు రాజ్యమునందు నీతివసించు రాజ్యమునందు గనుడాతో పాలించాలని గనుడాతో పాలించాలని నా మనసులో ఆశ నీవేనయా నీ పైన నా ధ్యాస ఓ ఏసయా నా మనసులో ఆశ నీవేన పైనే నా అధ్యాస ఓ మెస్సయా కన్నులారా ప్రభు నిన్ను చూడాలని కన్నులారా ప్రభు నిన్ను చూడాలని బ్రతుకంతాని సన్నిధిలో గడపాలని బ్రతు కంతా సన్నిధిలో గడపాలని నా మనసులో ఆశ నీవే నీ నా ధ్యాస ఓ మెస మనసులో ఆశ నీవే నయా నీ పైనే నా ధ్యాస ఓ మెసేయ థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లోయ ప్రైజ్ లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా శుభ మనం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానిద్దాము మహా అయిన తండ్రి మహాగనుడ కృపాసక్త సంపూర్ణుడ జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు నీకే స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి ఇదిగో ఈ రాత్రి కాల సమయముందు నన్నిధిలో మమ్మల్ని నిలబెట్టిన ప్రభ తండ్రి దాన్ని బట్టి నీకు ఎంతగానో వందనాలు కృతజ్ఞతలు ప్రభ ఇదిగో తండ్రి నాయన పాటల ద్వారా తండ్రి ప్రభ నిన్ను మహమపరిచిన ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభ మీరు నాతో మాతో అందరితో మాట్లాడమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడగదువు కాబట్టి ఎందుకు ఈ శ్రమ దినంన కృంగిపోతే మనం చేతగాని వాళ్ళగుతాము అసలు ఎందుకు మన జీవితంలో శ్రమ కలుగుతుంది అనే అంశము గురించి ఈరోజు నేను నేను చెప్పాలని ఎంతగానో ఆశపడుతున్నాను దేవుడు నాకు ప్రేరేపించిన విధానమును బట్టి నాకు ఇచ్చిన సమయమును బట్టి ప్రభుత్వ సహాయకుడు కాబట్టి నడిపించే దేవుడు ఆయనే కాబట్టి ఆయనకే మహిమ కలుగును గాక చూడండి యోహానుసు వార్త పదహారో అధ్యాయము ముప్పై మూడో ఏముందంటే యోహానుసు వార్త పదహారో అధ్యాయము ముప్పై మూడో నా ఎందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనిడి నేను లోకమును జయించి ఉన్నానని నేను కాబట్టి చూడండి ఈ లోకంలో ఉన్నంత కాలము ఈ లోకంలో మనం జీవించినంత కాలము ఈ లోకంలో మనకి శ్రమ కలుగుతుంది కాబట్టి దేవుడు ఏం సెలవిస్తుందంటే అయినను ఎప్పుడైతే మనకు శ్రమ కలుగుతుందో ఎప్పుడైతే మనకి ఆపద కలుగుతుందో మనం ఎప్పుడైతే విరుకుల్లో ఇబ్బందుల్లో ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నామో అప్పుడు చూడండి దేవుడు ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నానని అలాగే సామెతలు గ్రంథము ఇరవై అధ్యాయము పదో వచనంలో కూడా శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడగదు కాబట్టి మనం ఈ రెండు ప్రవచనాలను అర్థం చేసుకుంటే చూడండి కామన్ గా శ్రమ గురించి చెప్పబడుతుంది కానీ యశు చెప్పిండు ఈ లోకంలో శ్రమ కలుగుతుంది కానీ ధైర్యము తెచ్చుకొని అని చెప్పిండు అదే శ్రమ కలిగినప్పుడు కృంగిపోతే ఏమీ చేత కానీ చెప్పిండు కాబట్టి కృంగిపోయే వాళ్ళు ఎవరంటే దేవుని వాక్యం హృదయంలో లేని వాళ్ళు దేవుని వాక్యంలో దేవుని విశ్వాసంలో లేని వాళ్ళు వాళ్ళకు కలిగిన ఆ శ్రమ కావచ్చు ఆపద కావచ్చు వాళ్ళు ఉన్న పరిస్థితి ఏదైనా కానీ వాళ్ళు కృంగిపోతారు అదే దేవుని వాక్యం హృదయంలో ఉన్నవాళ్ళు దేవుని పట్ల ఆధారం చేసుకున్న వాళ్ళు దేవుని సహాయం కోరిన వాళ్ళు దేవుని ఆశ్రయం చేసుకొని ఆయన వాక్యాన్ని నమ్మి విశ్వసించి జీవించే వాళ్ళు ధైర్యంగా ఉంటారు ఎందుకంటే దేవుడే సెలవిస్తుండు నేను లోకమును జయించి ఉన్నానను కాబట్టి చూడండి ఈ శ్రమల విషయానికి వస్తే మన జీవితాల్లో రెండు రకాలుగా ఈ శ్రమలు మనం అనుభవిస్తాం చూడండి ఒక విధంగా ఎక్కడంటే ఒకటో పేదలు రాసిన పత్రికలో రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో చెప్పబడుతుంది ఎవడైన నువ్వు మనం వాక్యలను కలుగుతాము చూడండి కాబట్టి చూడండి ఏహన్స్ వార్త పదహారో అధ్యాయము ముప్పై మూడు మన ప్రభు సెలవిస్తుండు నా ఎందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించి విన్నానను అలాగే సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము కాబట్టి చూడండి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము పదో వచనంలో కూడా శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడగదువు కాబట్టి ఎవరమైతే దేవుని వాక్యంలో మనం సంపూర్ణంగా ఉంటామో దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుందో కాబట్టి అప్పుడు మనకేం కలుగుతుంది అంటే ఈ లోకంలో దేవుడు చెప్పిన మాటే కాబట్టి ఈ శ్రమ కలుగుతుంది ఆయన ఆయననే ఆయన నోటి వాక్ ద్వారా సెలవిచ్చిండు కాబట్టి అప్పుడు మనం ధైర్యంగా ఉంటాం ఎందుకంటే కృంగిపోయితే చూడండి మనం ఏమీ చేయలేము కాబట్టి ఈ శ్రమల గురించి చూడండి రెండు రకాలుగా మన జీవితాల్లో శ్రమలు ఒకటో పేద రాసిన పత్రికలో రెండో అధ్యాయము పందో వచనంలో కూడా చూస్తే ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును ఎందుకంటే ఒకటో పేద రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవయో వచనంలో తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమీ గణము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగను కాబట్టి చూడండి అన్యాయముగా శ్రమ పొందొచ్చు అంటే అన్యాయంగా అంటే ఎట్లా అంటే దేవుని వాక్య ప్రకారంగా చూడండి ఇష్ట జీవించే వాళ్ళకు కూడా శ్రమ కలుగుతుంది అంటే విధేయత చూపించకుండా అవే అవిధేయత చూపించే వాళ్ళు కూడా శ్రమ కలుగుతుంది అలాంటి శ్రమ పొందొచ్చు చూడండి దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును ఎందుకు అంటే చూడండి అది తప్పిదమునకే ఆ శ్రమ ఆ దెబ్బ తగులుతుంది కాబట్టి దానివల్ల దేవునికి ఎలాంటి మహిమ రాదు కాబట్టి చూడండి మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును కాబట్టి మేలు చేయడం అంటే ఒకటో పేదలు రాసిన పత్రికలోనే మనం గమనిస్తే మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే కాబట్టి నీతి నిమిత్తం అంటే యేసుప్రభువే నీతి సూర్యుడు కాబట్టి ఆయన గురించి ఈ లోకంలో మనం సువార్త ప్రకటించినప్పుడు మనకి ఎదురయ్యే ఆటంకాలు కావచ్చు శ్రమలు కావచ్చు హింసలు కావచ్చు ఇవేవైనా కానీ ఆయన నిమిత్తమును సహిస్తే అది దేవునికి హితమగుతుంది అది దేవునికి మహిమకరంగా ఉంటది కాబట్టి మనం గ్రహించుకోవాలా ఈరోజు మనం కలిగి ఉన్న శ్రమ ఎలాంటిది ఈరోజు మనం గ్రహించుకోవాలా ఈరోజు నేను ఎదురవుతున్న శ్రమ అది దేవుని నిమిత్తము నేను అనుభవిస్తున్నానా లేకపోతే చూడండి నేను తప్పిదము వలన ఈ శ్రమ నాకు కలుగుతుందా ఇది నేను తప్పిదము వల్ల శ్రమ కలిగి నేను దుఃఖపడినా కానీ ఇందువలన దేవునికి ఎలాంటి మహిమ ఉండదు కాబట్టి చూడండి ఆయన నీతి నిమిత్తము శ్రమ మీరు ధన్యులే కాబట్టి ఆయన నీతి నిమిత్తము కాబట్టే ప్రభు చెప్పిండు నా నిమిత్తం మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు ఆయనను మీరు సహించుడి మీరు ధన్యులు అన్నాడు ఎందుకు పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అన్నాడు కాబట్టి చూడండి యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా శ్రమ ఆయన జీవితంలో ఆయన కూడా శ్రమ పడి చూడండి క్రీస్తు మనం చూస్తే ఒకటో పేరు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదించిపోయాను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అన్ని ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయము తీర్చు తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను మన పాపముల విషయమై చలిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనుందిరి కాబట్టి చూడండి నీతి నిమిత్తము మీరు శ్రమ పడితే మీరు ధన్యులు కాబట్టి యేసుప్రభు కూడా శ్రమ పడ్డాడు ఈ లోకంలో ఉన్నంత కాలం చూడండి ఆయన బాధపడ్డాడు ఆయన దూసింపబడ్డాడు ద్వేషింపబడ్డాడు ఎందు నిమిత్తం అంటే మనమందరము పాపముల విషయమై చనిపోయి నీతి విషయంలో జీవించాలా అందు నిమిత్తము ఆయన శ్రమ అందుకు ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించిండు తండ్రి నామాన్ని మహిమపరిచిండు గణపరిచిండు ఈరోజు మన జీవితంలో కూడా మనం కలిగిన శ్రమ అది నువ్వు నీతి నిమిత్తము శ్రమ పొందుతున్నావా లేకపోతే అన్యాయంగా నడుచుకుంటూ తప్పిదములు చేస్తూ మనం చూసినా చూడండి ఈ లోకంలో దేవుని బిడ్డల నుంచి పరిశీలించిన అది ప్రవక్తలే కావచ్చు అపోస్తులే కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించినది అవి కేవలము ఆయన నీతి నిమిత్తమే ఎందుకు అనేకుల పాపాల విషయమై వాళ్ళందరూ మారు మనసు పొందాలా క్రీస్తును రక్షకుడిగా అంగీకరించాలా ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యంలో ఉండాలా అలా వాళ్ళు అనుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితం ఎన్నో శ్రమలు కలిగినాయి ఎన్నో ఆపదలు కలిగినాయి ఎంతగానో వాళ్ళ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వాళ్ళు ఎదుర్కొన్నారు అవన్నీ వాళ్ళు సహించినారు వాటన్నిటిని వాళ్ళు ఎదుర్కోగలిగినారు వాళ్ళు ధైర్యంగా ఉండగలిగినారు కాబట్టి ఆ పుస్తులు ఈ లోకాన్ని జయించిన వారై ఉన్నారు కాబట్టి చూడండి మన జీవితంలో గ్రహించుకోవాలా ఈరోజు నేను కలిగి ఉన్న శ్రమ ఈరోజు అది తప్పిదమునకై ఆ శ్రమ కలుగుతుందా లేదా ఆయన నీతి నిమిత్తము ఈ రోజు నేను శ్రమ అనుభవిస్తున్నాను అయన నీతి నిమిత్తము నువ్వు శ్రమ అనుభవిస్తే అది ప్రభుకి హితమగుతుంది అదే నువ్వు తప్పిదముల వల్ల శ్రమ అనుభవిస్తే దాని వలన దేవునికి ఎలాంటి మహిమ ఉండదు కాబట్టి మనం గ్రహించుకోవాలా ఈరోజు మన జీవితంలో ఎందుకు ఆపదలు వస్తున్నాయి అపాయాలు వస్తున్నాయి ఎందుకు ఈరోజు మనం శ్రమంలో ఉన్నాం ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఇది ఎందువల్ల విధేయత వలన అవిధేయత వలన నేను దేవునికి సాక్షిగా జీవించడం వలన నాకు ఈ శ్రమ లేదా దేవుని వాక్యానికి నేను విరువిద్ధంగా జీవించడం వలన ఈ శ్రమ నాకు కలుగుతుందా అనేది ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి చూడండి లోకంలో ఎన్ని శ్రమలు కలిగినా కానీ మన ప్రభు చెప్పిండు ధైర్యం తెచ్చుకోమని చెప్పిండు ఎవరికి అపోస్తులకి ఎందుకు వాళ్ళు ఆయన నీతి విషయమై నడుచుకున్నవారు కాబట్టి చూడండి వాళ్ళు ఆయన సిలువ ఎత్తుకొని ఆయనను వెంబడించే వాళ్ళు కాబట్టి మనం చూస్తే పేతుర్ని చేస్తలలో వేసి చూడండి ఎంతగానో పరడా దెబ్బలతో కొడతారు పేతుర్ని చూడండి ఆ పౌలుని పర్ణబాని పౌలు స్థిరలని చూడండి రాళ్లతో కొడతారు వాళ్ళంతా ఎందుకు శ్రమ అనుభవించారంటే ఆయన నీతి నిమిత్తమే కాబట్టి వాళ్ళు దేవుణ్ణి మహిమపరచగలిగినారు ఈరోజు మన జీవితంలో కూడా మనం పొందే శ్రమ అది ఆయన నీతి నిమిత్తము మనం శ్రమ అనుభవిస్తున్నామా లేకపోతే మన తప్పిదముల వలన లేకపోతే మనం అన్యాయంగా నడుచుకోవడం వలన ఈ లోకంలో ఇష్టానుసారంగా దేవునికి తిరుగుబాటు చేసి జీవించడం వలన ఈ శ్రమ మనం కలిగి ఉన్నామా అనేది మనం గ్రహించుకొని దానిని మనం అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో నుంచి మనం బయటపడాలి కాబట్టి చూడండి యేసు ప్రభు కూడా ఆయన ఎంతగానో దూషింపబడ్డాడు ద్వేషింపబడ్డాడు ఎంతగానో నలగొట్టబడ్డాడు విరగొట్టబడ్డాడు ఆయనని ఉమ్మి వేసిండ్రు ఆయనని ఎంతగానో అపహాసిచ్చిండ్రు ఆయనను ఆయన ఏం చేసిండు ఆ శ్రమను సహించిండు ఎందువల్లంటే మనమంతా నీతి విషయంలో ఆయన విషయంలో జీవించాల మన పాపముల విషయమై ఆయన చనిపోయి కాబట్టి ఆయన శ్రమ మన ప్రభు ఆయన జయించి లోకాన్ని ఈరోజు మనము జయించాలంటే చూడండి మనము శ్రమ విధేయత వలన మనం పొందాలి ఎందుకంటే ఈ వాక్యం నేను చెప్తున్నానంటే చూడండి ఇక్కడ చూస్తే పిలిపిలు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము ముప్పయో వచనంలో చూడండి క్రీస్తు నందు విశ్వాసం ముంచుట మాత్రమే కాక ఈరోజు యశుప్రభుని అనేకులు నమ్ముతారు అనేకులు ఆయన మీద విశ్వాసం పెడతారు చూడండి అనేకులు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తారు అలాంటి వాళ్ళకే దేవుడు చెప్తున్నా అంటే ఈరోజు నాకు కావచ్చు మీకు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి ఆయన బిడ్డలకు చెప్తుండడు ఆయన ఎందు విశ్వాసం ఉంచటమే మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను చూడండి ఆయన పక్షమున మనకు శ్రమలో కలుగుతాయి ఎందుకంటే ఆయన సిలువ కాబట్టి చూడండి పిలిపి రాసిన పత్రిక పిలిపిలుపు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ముప్పై విచనంలో ఉంది క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడను కాబట్టి చూడండి యసుప్రభు నమ్మడమే కాదు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడమే కాదు ఆయన పక్షమున కూడా మనకు ఈ లోకంలో శ్రమ కలుగుతుంది అది అందుకే యసుప్రభు ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఆయనను ధైర్యం తెచ్చుకునేది ఎందుకంటే చూడండి ఆ శ్రమ కలిగితే ఆ శ్రమ నుంచి విడిపించేవాడు మన దేవుడే కాబట్టి మన ప్రభువే కాబట్టి కాబట్టి ఏప్రిల్ కు పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో కూడా ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల విధేయతను నేర్చుకుని నువ్వు కాబట్టి యేసుప్రభు ఆ శ్రమలు ఆయన ఈ లోకంలో అనుభవించిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు ఈరోజు మన జీవితంలో కూడా అంతే ప్రతి శ్రమ నిన్ను దేవునికి దగ్గర చేయడానికే వస్తుంది ప్రతి శ్రమ నువ్వు నీ తప్పిదముల వల్ల ఏం కోల్పోతున్నావో అది తెలియజేయడానికే ప్రతిదీ దేవుడు మన జీవితంలో శ్రమలు పెడతాడు ఎందుకంటే అందులో కూడా ప్రేమ ఉంది ఎందుకు నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ఎప్పుడైతే నువ్వు తప్పిదములు చేస్తున్నావో ఏ విషయంలో దేవుడి నుంచి తొలగిపోతున్నావో నువ్వు గ్రహించుకుంటే ఆ విషయంలో నువ్వు బలపడితే అపవాదిని నువ్వు ఓడించగలవు కాబట్టి చూడండి యేసు ప్రభు ఆయన బాధపడి నిందల నిందలు అవమానాలు హింసలు శ్రమలు ఆయన పొందిండో ఆయన విధేయత నేర్చుకున్నాడు కాబట్టి మనం ఎవరమైనా కానీ ఈ లోకంలో మనకు కలిగే ఏ శ్రమలైనా కావచ్చు కానీ మనం కృంగిపోవద్దు ఎందుకంటే ఆ ప్రతి శ్రమలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో కూడా ఇదే చెప్పబడుతుంది అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల ఎందు అతిశయ కాబట్టి ఎప్పుడైతే మన శ్రమ ఆ శ్రమ కలిగినప్పుడు మనకి ఓర్పు అనేది చాలా అవసరము ఆ ఓర్పు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడే నువ్వు పరీక్షను ఆ పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల ఎందు అతిశయపడదు ఎందుకంటే ఈ లోకంలో దేవుని బిడ్డలు దేవుని కొరకు జీవించిన వాళ్ళందరూ శ్రమ పొందిన వాళ్ళే ఇన్క్లూడ్ మన ప్రభుతో కలిపి ఆయన దేవుడై ఉండి ఆయన కూడా శ్రమ చూడండి దేవుడు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయననే శ్రమ పొందినప్పుడు ఇప్పుడు ఆయన సిలువ ఎత్తుకొని ఆయనని వెంబడించే వాళ్ళము చూడండి ఆయన వైపు చూస్తూ విశ్వాసాన్ని కొనసాగించే వాళ్ళము ఆయన మీద ఆధారపడే వాళ్ళము చూడండి మనకు కూడా శ్రమ కలుగుతుంది అందుకే యేసుప్రభు మీరు ధైర్యంగా ఉండమని చెప్పిండి కాబట్టి మీరు కృంగిపోవద్దని చెప్పి దేవుని వాక్యం హృదయంలో లేని వాళ్ళే కృంగిపోతారు ఎందుకు వాళ్ళు వాళ్ళ స్వనీతిని స్వబుద్ధిని వాళ్ళ స్వంత శక్తి మీద ఆధారపడే వాళ్ళందరూ కృంగిపోతారు ఎందుకంటే ఆ శ్రమంలో వాళ్ళు ముందుకు పోలేరు కాబట్టి అదే దేవుడి మీద ఆధారపడ్డ వాళ్ళు దేవుడిని ఆశ్రయం చేసుకున్న వాళ్ళు దేవుడి సన్నిధిలో ప్రార్థించే వాళ్ళు ఆయన మీద ఆధారపడే వాళ్ళు ఆయన శక్తి మీద ఆధారపడే వాళ్ళకి ఆ శ్రమంలో ఆయన త్రోవ చూపిస్తాడు అంటే ఆ శ్రమ నుంచి విడిపిస్తాడు కాబట్టి చూడండి ఈ లోకంలో మనకి ఎప్పుడైతే శ్రమ కలుగుతుందో అప్పుడు మనకి ఎంతో ఓర్పు అవసరం ఏబు జీవితంలో కూడా అంతగా ఆయన ఓర్పు చూపించండి అందుకే ఆ విశ్వాసం అనే పరీక్షలో ఏబు మెగ్గలిగింది అదే రీతిగా అపోస్తులు కావచ్చు ప్రతి ఒక్కరూ కావచ్చు ఈరోజు మనం కూడా ఆ రోజు వాళ్ళు కలిగి ఉన్న దేవుడు వాళ్ళు సేవించిన దేవుడు వాళ్ళు ఆధారపడ్డ దేవుడు ఆయననే కాబట్టి ఆయన యువగాలు ఉండే దేవుడు కాబట్టి మారని దేవుడు కాబట్టి ఈరోజు మనం కలిగి ఉన్న దేవుడు కూడా ఆయననే కాబట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎట్లయితే శ్రమంలో వాళ్ళు ధైర్యంగా ఉన్నారు జయించగలిగినారో ఈరోజు నువ్వు నేను మనం కూడా జయించగలగాల అలా జయించగలగాలంటే ఒకటే మార్గం ఆయన వాక్యము నీ హృదయంలో ఉండాలి అప్పుడే నువ్వు భయపడవు కృంగిపోవు అధైర్యపడవు నీ పరిస్థితులు నీకు ఎదురయ్యేవి ఏవైనా కావచ్చు ఎట్లాంటి తెలి తుపానులు వచ్చినా సూడిగాలులు వచ్చినా నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ నువ్వు చలించవు జడియవు బెదరవు ఎందుకు నువ్వు నీ శక్తి మీద ఆధారపడలేదు దేవుని శక్తి మీద ఆధారపడ్డావు కాబట్టి కాబట్టి చూడండి కాబట్టి ఎలాంటి శ్రమలు వచ్చినా కానీ మనం అతిశయపడదుము అని చెప్పండి ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచనంలో మనము పిల్లలం అయితే వారసులము అనగా దేవుని వారసులము కాబట్టి ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి ఒక రాజ్యానికి ఒక రాజు ఉన్నప్పుడు ఆ రాజు ఎట్లయితే ఆ రాజ్యాన్ని జయిస్తాడు ప్రతి శత్రువుల నుంచి ఎట్లయితే కాపాడతాడు పోరాడతాడు మన రాజ్యాన్ని నిలుపుకుంటాడు ఈరోజు అలాంటి యేసుప్రభు రాజ్యానికి ఈరోజు మనల్ని వారసులుగా చేసింది ఆయన జయించిందా లేదా కాబట్టి ఈరోజు ఆయన వారసత్వంగా ఉన్న ఆయన స్థానంలో ఉన్న ఇప్పుడు నువ్వు జయించాలా కాబట్టి మనమంతా దేవునికి పిల్లలము ఆయన వారసులము కాబట్టి క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తు తోడి వారసులము ఎప్పుడు ఆయన మహిమ పొందుతుడు అంటే నీతి నిమిత్తం ఎస్ ప్రభు ఎందుకు శ్రమ పడిందంటే మనమందరము పాపముల విషయమై చనిపోయి ఆయన నీతి విషయంలో జీవించాల అందుకొరకు ఆయన శ్రమ పడి ఆయన ఎంతగానో నలగొట్టబడ్డాడు విరగొగొట్టబడ్డాడు ఆయన దేవుడయుంటి కూడా తను తను రిక్తునిగా ఆయన చేసుకొని ఈ లోకంలో అన్ని శ్రమలు అనుభవించింది ఒక్క మాట కూడా ఆయన నోరు మెదపలేదు ఆయన కేవలము చూడండి అలా నువ్వు నీతి నిమిత్తము శ్రమ అప్పుడు నీకు ధన్యత అప్పుడు నువ్వు శ్రమ కాబట్టి అది దేవునికి హితమవుతుంది ఆయన మహిమ కాబట్టి చూడండి ఎప్పుడైతే మనమంతా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల తోడి వారసులము కాబట్టి మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుతున్నాము కాబట్టి ఈ లోకంలో ఎన్ని శ్రమలు కలిగినా ఒకటే నిరీక్షణ మనమైతే ఆ శ్రమల నుంచి విడిపడలేం ఎందుకంటే మన శక్తి ఏ పాటిది ఆయన ఈ లోకంలో ఎదురయ్యే శ్రమలను తట్టుకోవడానికి కాబట్టి ఆయన మీద ఆధారపడే ఆయన వైపు చూస్తూ విశ్వాసాన్ని కొనసాగించే వాళ్ళము ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన ఆదరణ పొందుకునే వాళ్ళము కాబట్టి ఆయననే మనకు ఆధారం కాబట్టి యేసు నీకు ధైర్యం అన్నట్టు ఈరోజు నువ్వు కలిగి ఉన్నది కాదు ఈరోజు మనుషులు చెప్పుకుంటారు నాకు ధైర్యము అంటే వాళ్ళకున్న ఆస్తులను బట్టే లేదా వాళ్ళకున్న పలుకుబడులను బట్టో లేకపోతే వాళ్ళకున్న ఏదైనా స్థితిగతులను బట్టి ఈరోజు నాకు ఇది ధైర్యం అని చెప్పుకోగలుగుతారు కానీ ఈ లోకంలో యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరూ విశ్వాసం వాళ్ళందరికీ ధైర్యము ఏసు ఆయన తప్ప ఇక వేరొక మార్గము మనకి లేనే లేదు కాబట్టి ఆయన నమ్మదగిన వాడు కదా మన దేవుడు కాబట్టి నమ్మదగిన దేవుడు నిన్ను ఎన్నడు విడువని ఎడబాయినన్న దేవుడు నీకు సహాయకుడిగా ఉండే దేవుడు నిన్ను ఆదరించే దేవుడు నువ్వు కృంగిపోతే నిన్ను లేవనెత్తే దేవుడు నువ్వు నిరాశ నిస్పృహల్లో ఉంటే నేనున్నాను అని చెప్పే దేవుడు నీలో ప్రేమ లేకపోతే ఈ లోకంలో నీకు ప్రేమ కరువైతే ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు మనందరికీ నిరీక్షణ ఒకటే అది యేసు ప్రభువే కాబట్టి అదే మన ధైర్యం ఈరోజు మన బలం అంటే ఏసు ప్రభువే ఇక ఏది ఇక నీ పరిస్థితి నుంచి బయట వేయలేదన్నట్టు ఎలాంటివి ఉన్నా కానీ కాబట్టి ఆయన బిడ్డలమైన మన బలము మన యేసు ప్రభువే కాబట్టి అదే మన ధైర్యం ఈరోజు నేనున్న శ్రమ ఏదైనా కావచ్చు కానీ మనం భయపడకుండా కృంగిపోకుండా ఎందుకు ఉండాలంటే మన ధైర్యం ఎవరు ఏసు ప్రభు కాబట్టి ఎందుకు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మన పట్ల కునుక్కడు నిద్రపోడు కాబట్టి కాబట్టి అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ధనిలో కాబట్టి అలా ఆ ధన్యత పొందిన మనము మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులకైనా మనం కృంగిపోవద్దు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా నువ్వు నమ్మిక మాత్రము ఆయన పట్ల ఉంచాలి నమ్మడం అంటే అందరూ నమ్ముతారు ఈ లోకంలో జీవించే యేసుప్రభుని నమ్మే క్రైస్తవులు అందరూ నమ్మకం పెడతారు కానీ నమ్మిక పెట్టే వాళ్ళే ధన్యులు వాళ్ళలోనే యేసు ప్రభు పట్ల నిరీక్షణ ఉంటది ఈరోజు నా శ్రమలో నేను ఈ పరిస్థితిలో ఉండొచ్చు కానీ ఆయన ఈ పరిస్థితి నుంచి మార్చడానికి ఆయన వాక్ ఒక్కసారి బయలుదేరితే చాలు కదా అగాధము గమ్మి ఈ యొక్క సృష్టిని ఆయన నోటి మాట సెలవిస్తే వెలుగు కమ్మంటే వెలుగైపోయింది ఈ రోజు నీ జీవితం ఎడారిలాగా ఉండొచ్చు నీరు ఈరోజు మన జీవితాలు ఎండిపోయి ఉండొచ్చు ఈరోజు మన జీవితాల్లో ఇబ్బందులతో సమస్యలతో ఇరుకులతో వాటి అన్నిటితో ఉండొచ్చు కానీ ఆయన ఒక్క మాట మాత్రం సెలవిస్తే నీ ఎడారి జీవితం కూడా ఏమవుతుంది కండుమరిగి నువ్వు ఉన్న పరిస్థితి ఏమైపోతుంది కనుమరుగైపోతుంది ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకరత అద్భుతకరుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి నువ్వు ఆశ్చర్యపడేలాగా నీ జీవితాన్ని నడిపించడానికి ఆయనకు ఒక నిమిషము కూడా పట్టదు కానీ ఎందుకు ఈరోజు దేవుడు నీ పట్ల ఉన్నాడంటే బహుశా ఈ శ్రమ నీకు విశ్వాసానికి పరీక్షనేమో నీకొక నిరీక్షణకి ఒక పరీక్షనేమో నీ ప్రాధనికి జవాబు రాకపోవడానికి నువ్వు కోరుకున్నది పొందడాకపోవడానికి దేవుడు ఇంకా నీ పట్ల పరీక్షిస్తుండేమో కాబట్టి ఆ పరీక్షలు నువ్వు నెగ్గాలనే దేవుడు నీ ఆలస్యం చేస్తుండేమో అనే మనం అనుకోవాలి కానీ దేవుడు మనల్ని ఎప్పుడు విడవడు ఎడపాయడు ఆయన వాక్యము నమ్మదగినది మనం ఆయన వాక్యాన్ని నమ్మాలి మనుషులను కాదు మనం ఆయన వాక్యం మీద ఆధారపడాలా మనుషుల మీద కాదు ఈరోజు నువ్వు కలిగి ఉన్న మీద కాదు ఒకటే మార్గము అదే యేసు ప్రభువే ఆ మార్గంలో నువ్వు ఉంటే నీ విశ్వాసము ఆయన పట్ల ఉంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి సందర్భంలో ఉన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏలా ఉన్నా కానీ నువ్వు భయపడవు ఎందుకు నువ్వు ధైర్యంగా ఉంటావు ఎందుకు నువ్వు ఏసు ప్రభుణ్ణి ఆశ్రయం చేసుకున్నావు కాబట్టి కాబట్టి చూడండి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవడు శ్రమ అయినను బాధ కరువైనను వస్త్రహీనత ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున క్వశ్చన్ మార్క్ వేస్తే ఆన్సర్ ఎవరు చెప్పాలా మనమే చెప్పాల అంటే ఈ దేవుడు మనల్నే అడుగుతున్నాడు ఈరోజు నా ప్రేమ నశించిపోతున్న మిమ్మల్ని రక్షించుకోగలిగింది ఈరోజు నీ జీవితం నశించిపోతుంటే నీ ఆత్మనే రక్షించ నశించిపోతుంటే కాపాడుకున్న దేవుడు నీ కోసం వెదకి వచ్చిన దేవుడు ఈరోజు నీ జీవితంలో నీ కలిగే వాటిలో నిన్ను కాపాడడం నిన్ను రక్షించగలడం కదా కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడా కదా కాబట్టి ఆయన ప్రేమ మనకి సమృద్ధిగా ఉంది ఆయన ప్రేమ నీకు నాకు ఆయన నమ్మిన బిడ్డలందరికీ సమృద్ధిగా ఉన్నప్పుడు చూడండి అలాంటప్పుడు మన జీవితంలో శ్రమ కలిగిన శ్రమ కలిగినప్పుడే బాధ వస్తుంది బాధ వచ్చినప్పుడే హింస కరువు అంటే పేదరికం ఈరోజు నువ్వు పేదరికంలో ఉండొచ్చు ఈరోజు నీ జీవితం శ్రమంలో ఉండొచ్చు నువ్వు బాగా బాధపడటు ఏదొక పరిస్థితుల్లో అనారోగ్యాన్ని బట్టి కావచ్చు నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి కావచ్చు లేదా నీ భార్య పట్ల కావచ్చు బిడ్డల పట్ల కావచ్చు ఏదైనా కావచ్చు ఈరోజు నువ్వు కలిగే బాధ ఏదైనా కానీ ఈరోజు నీ పట్ల వ్యతిరేకత వచ్చే ఏదైనా కావచ్చు అది ఎవరి ద్వారా అయినా కావచ్చు నువ్వు పొందే హింస ఏదైనా కావచ్చు నీ కలిగే పేదరికం ఏదైనా కావచ్చు వస్త్రహీనత అంటే అంతగా దిగంబరులాగా అన్నట్టు కానీ ఉపద్రవమైనను ఖడ్గమైనను అంటే ఉపద్రవం అంటే అన్ని ఒకసారిగా వచ్చి నెత్తి మీద పడితే ఎట్లా అలా నీ జీవితం ఈరోజు ఉండొచ్చు కానీ ఒకటే నిరీక్షణ ఆయన ప్రేమ నా పట్ల ఉంది ఆయన ప్రేమనే నశించిపోతున్న నన్ను వెదకి రక్షించుకోగలిగింది ఆ ప్రేమ నాకు ఉన్నప్పుడు ఈరోజు నా శ్రమ నన్నేమీ చేయలేదు ఈరోజు నేను కలిగి ఉన్న బాధ నన్నేమీ చేయలేదు ఈరోజు నేను కలుగుతున్న హింస కావచ్చు పేదరికం కావచ్చు దారిద్రత ఏదైనా కావచ్చు ఆయన ప్రేమ నా పట్ల ఉంది నా దేవుడు నమ్మదగిన వాడు నేను ఆయన ఆధారం చేసుకొని ఆశ్రయం చేసుకొని ఆయన సన్నిధిలో నేను మొరపెడితే ఆయన నాకు జవాబు ఇచ్చే దేవుడు కాబట్టి అలాంటి విశ్వాసము మనలో ఉన్నప్పుడే ధైర్యం వస్తుంది అలాంటి విశ్వాసం లేదనుకో బాధనుకో నాకు ఒక రోగం వచ్చింది ఆ రోగం ప్రాణాంతకరమైన రోగమే కావచ్చు ఆ రోగం వల్ల నేను చనిపోతాను అని డాక్టర్లు చెప్పిన వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఈ లోక జ్ఞానాన్ని బట్టి నేను చనిపోతానని నన్ను చెప్పినారు అనుకో ఆ బాధను తలుచుకుంటూ వాళ్ళు చెప్పిన మాటలు తలుచుకుంటూ నేను వాటిని నెమరు వేసుకుంటూ ప్రతిదినం వాటిని తలంచుకుంటూ దినదినం కృంగిపోతే నేను బలంగా తయారవుతానా నశించిపోయి కృంగిపోయి కృషించిపోతానా అదే దేవుడు నమ్మదగిన వాడు ఆయన చనిపోయిన వారిని కూడా బ్రతికించి ఈ లోకంలో అసాధ్యమైన ఎన్నో వ్యాధులను దేవుడు స్వస్థపరిచండి ఎంతో మందిని పునరుద్ధానుడుగా దేవుడు లేపండి అలాంటి దేవుడు నా పక్షమున నాకు సహకారిగా నాకు అనుకున్నప్పుడు ఈ రోగం నన్ను ఏం చేయగలరు అనే విశ్వాసం నీలో ఉంటే నీలో ధైర్యం ఉంటుంది ఆ ధైర్యమే నీలో ఉన్న రోగాన్ని ఏం చేస్తుంది ఓడించగలుగుతుంది ఎందుకు ఆ రోగం కూడా సైతానే కాబట్టి కాబట్టి చూడండి అలాంటి విశ్వాసం మనలో ఉండాల అలా విశ్వాసం ఉన్నప్పుడే ఈ లోకంలో మనకు వచ్చే శోధనల్లో కావచ్చు శ్రమల్లో కావచ్చు ఇరుకుల్లో కావచ్చు ఇబ్బందుల్లో కావచ్చు పరిచయం నిమిత్తం వచ్చే ఎన్నో ఆటంకాలు కావచ్చు వ్యతిరేకతలు కావచ్చు ఇవన్నీ నిలబడి జయించాలంటే యశు ప్రభు ఎట్లా అయితే ఉన్నాడో జీవించిండో ఆయన సహనం కలిగి ఓపిక కలిగి ఓర్పు కలిగి ఆయన ఉండగలిగిండు అలా మనం కూడా ఉండాలా అలా ఎలా సాధ్యమవుతుందంటే దేవుని వాక్యం ద్వారానే ఇంకా వేరే మార్గం లేదు ఎందుకు ఈ వాక్యమే మన దేవుడు కాబట్టి చూడండి అలా మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలా కాబట్టి కీర్తనల గ్రంథంలో ఒక వాక్యం చూస్తే దాబిదు భక్తుడు చూస్తే నూట నలభై మూడవ అధ్యాయంలో పదకొండవ వచనంలో యహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమంలో నుండి తప్పింపు కాబట్టి దాబిదు భక్తుడు చూడండి ఆయన ప్రార్థిస్తుడు యహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు మీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమంలో నుండి తప్పింపు ఎందుకు ఈ వాక్యం అంటే యాకబు రాసిన పత్రికలో కూడా మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను ఇచికియా చేసిన ప్రార్థన కూడా అదే కదా ఆయన చనిపోతాడు కానీ కానీ ఏం చేసేడు దేవుని సన్నిధిలో ప్రార్థించిండు కాబట్టి ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ ప్రార్థన విన్న దేవుడు ఏం చేసాడు ఆయన చనిపోకుండా ఆయన ఆయుష్ను పెంచి ఆ రోగమైన వ్యాధి నుంచి ఎట్లా బయటపడాలో మార్గము చూపించి ఆయనను బ్రతికిచ్చిండా లేదా ఆ విశ్వాసము దావిది పొంది ఆ విశ్వాసము దేవుడిని వాక్యంలో ఉన్న వాళ్ళందరికీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ శ్రమల్లో దేవుడికి ప్రార్థించిన అప్పుడు వాళ్ళ శ్రమలు ఎంతగా వచ్చినా ఆ ప్రార్థన చేస్తుండడం దేవుని ఆదరణ కూడా వాళ్ళకి అంతగా వచ్చింది కాబట్టి ధైర్యంతో ఉత్సాహంతో వాళ్ళు ముందుకే వెళ్ళిపోయినారు కానీ వెను తిరగలేదు ఈరోజు ఎంతో మంది దేవుడు నాకేం చేసిండు దేవుణ్ణి నమ్ముకుంటే అని దేవుణ్ణి దూషించే వాళ్ళు మస్తు మంది ఉన్నారు నేను ఎన్నో రోజుల నుంచి దేవుణ్ణి నమ్మిన నాకేం చేయలేదు దేవుడు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు అలా ఎంతో మంది కూడా దేవుడి నుంచి తొలగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వీళ్ళ పునాది యేసు ప్రభు మీద కాదు కాబట్టి వీళ్ళ పునాది ఏంది అద్భుతాల మీద ఆశ్చర్యకరాల మీద చూడండి వాళ్ళు ఏం చేశారు వాటి మీద విశ్వాసం ఉంచినారు కానీ యేసు ప్రభు మీద కాదు కాబట్టి ఆయన వారి వశం అవ్వలేదు ఈరోజు మన జీవితంలో కూడా అంతే మనం యేసు ప్రభుని కోరుకోవాలి ఆయన వెలుగు నీ జీవితంలోకి వచ్చిందంటే నీ జీవితంలో చీకటి ఏం ఆయన జీవం ఉంది నీ జీవితం ఎడారి లాంటి జీవితం ఎడారిలో నీటి బొక్కలు ఉంటాయా ఉండవు కానీ నీ ఎడారి జీవితంలోకి ఆయన వచ్చిందనుకో జీవ జలాలు పాయలుదేరతాయి అంటాడు దేవుడు కాబట్టి మనం కూడా ప్రార్థించాలి మన శ్రమను మనకి ఎలాంటి శ్రమ సంభవించినా మనం కృంగిపోకుండా నిరుత్సాహపడకుండా వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పుకోవడం వల్ల నీకేమి కలగదు ఏమి రాదు కూడా నీ సమయం ఏమవుతుంది పోతుంది అందుకే దినములు చేస్తవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకోవడం చూడండి జ్ఞానం కలిగిన వాక్యంలో ఉన్నవాడు వాక్యాన్ని నమ్మినవాడు వాక్యం ప్రకారంగా జీవించేవాడు వాక్యాన్ని ఆధారం చేసుకుని తన జీవితాన్ని కొనసాగించే వాళ్ళు చేస్తారు వాక్యం ఏం సెలవిస్తుంది మీకు శ్రమ సంభవిస్తే మొట్టమొదట చేయాల్సిందేంది ప్రార్థన ఆ ప్రార్థన దేవుడికి తెలియజేస్తే అప్పుడు నువ్వేం చేసినట్టు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డట్టు ఈరోజు శ్రమ కలిగితే మనుషులు వాళ్ళకి వీళ్ళకి ఎక్కడెక్కడో అలా వాళ్ళకి వీళ్ళకి చెప్పడం వల్ల నీ సమయం పోతుంది వాళ్ళు వీళ్ళు ఇచ్చే సలహాల వల్ల నువ్వు సరైన మార్గంలో పోలేవు అదే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి నీతో మాట్లాడతాడు దేవుడు నీకు చూపిస్తాడు ఆ శ్రమ నుంచి ఎట్లా బయటపడాలో మార్గము త్రోవ కాబట్టి చూడండి అలాగే కీర్తనల గ్రంథము నూట అధ్యాయము ఒకటో వచనంలో నా శ్రమంలో నేను యహోవాకు మొరపెట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను దేవుణ్ణి నమ్మిన వాళ్ళు దావీదు కావచ్చు ధాన్యాలు కావచ్చు ధాన్యాలు కూడా ప్రార్థించిడు ఆయన తెలియజేసిండు దేవుడికి తన యొక్క శ్రమ గురించి ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేసిండు ఆ సింహాల నోలను మూసి దేవుడు ఆయనని గెలిపించిడు భయపడలేదు కృంగిపోలేదు ఎందుకు నేను ఈ సింహాల పనుల్లో పడవేయబడితే అవి నన్ను చంపేస్తాయి అని లేదా ఈ రాజు ఆజ్ఞ నేను అతిక్రమిస్తే ఆ రాజు ఆజ్ఞ ప్రకారంగా నేను చనిపోతానేమని భయపడలేదు ప్రార్థనే చేసిండు దావి దాని ప్రతి ఒక్కరూ యేసు ప్రభు కూడా ఆ రాత్రంతా తను మరుసటి దినమంతా శ్రమ పొందాల ఆ రాత్రంతా ఆయన కూడా చేసింది కూడా ప్రార్థనే ఈరోజు నీ జీవితంలో నువ్వు నేను చేయాల్సింది కూడా ప్రార్థనే ఎందుకంటే సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అది దేవునించే రావాలి డాక్టర్లు చెప్పినట్టే డాక్టర్లు వాళ్ళు వీళ్ళు పోవాల ఆయన నడిపిస్తాడు దానికి సొల్యూషన్ కానీ మొట్టమొదట మన ప్రయారిటీ ఏంది దేవుని నవ్విన వాళ్ళము దేవుని మీద విశ్వాసంతో బ్రతికే వాళ్ళము ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకునే మనకి మొట్టమొదట మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం చేయవలసింది ఒకటే ప్రార్థన ఆ ప్రార్థనే నీకు సహాయాన్ని ఇస్తుంది ఆ ప్రార్థనే నిన్ను ఆదరిస్తుంది నువ్వు కృంగిపోతే నిరాశ నిస్పృహల్లో ఉంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు నీతో మాట్లాడినప్పుడు నేనున్నాను అన్నప్పుడు నీకు ధైర్యమా నాకు పది కావాలా అందరిని అడిగినా ఎవ్వరివ్వలేరు ఒక వ్యక్తిని అడిగినా ఆ వ్యక్తి నాకు ఇస్తారన్నప్పుడు నా శ్రమ ఏమనిపిస్తుంది అప్పుడు తేలికైపోతుంది ఎందుకు నా సహాయం నాకు దొరికింది కాబట్టి అదే దొరకపోతే కాబట్టి ఈరోజు సహాయపడతాననే దేవుడు మన ప్రభువే నీకు సహకారిగా ఉంటానని చెప్పేవాడు మన ప్రభువే కాబట్టి ఆయననే మనకు నమ్మదగిన దేవుడు కాబట్టి మనం ఆధారపడాల్సింది ఆశ్రయం చేసుకోవాల్సింది దేవుడి మీదనే యశు ప్రభు మీదనే అందుకు ఆయన వైపు చూస్తున్న విశ్వాసాన్ని కొనసాగించుకోమన్నాం అప్పుడు ఆయన పక్షమున శ్రమలు కలిగిన ఆయన జయించిందా లేదా అలాంటి విశ్వాసం నీలో ఉన్నప్పుడు నువ్వు కూడా జయిస్తావు కాబట్టి మనము అలా యేసుప్రభు వైపు మనం చూడాలి కాబట్టి చూడండి శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు కాబట్టి అపోస్తులు కావచ్చు వాళ్ళు చరసలలో వేయబడినా రాళ్లతో కొట్టబడినా చూడండి స్టెప స్టెప్ రాళ్ళతో చంపబడినా ఆయన ఏమీ బాధపడలు ఆయన సంతోషంగానే చనిపోయింది నా నిమిత్తం మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు శ్రమ పెడతారు మీరు ధన్యులు అని చెప్పి ఎందుకు మీ ఫలము ఈ లోకంలో ఉండేది కాదు పరలోకం అందులో ఉండేది మీ ఫలం అక్కడ అధికమవుతుంది అధికం తెలుసు కదా నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చేదే అధికంగా అన్నట్టు అంతగా వీళ్ళు ఆనందించి సంతోషింది ఎందుకంటే వాళ్ళ ప్రయాస ఈ లోక సంబంధమైనది కాదు అది దేవుని నీతి విషయమైంది కాబట్టి చూడండి నీతి నిమిత్తము హింసింపబడే వారి ధన్యులు పరలోక రాజ్యము వారిది వీళ్ళంతా వారిదే కదా పరలోక రాజ్యంలో దేవుని ఎదుట ముఖాముఖిగా ఆయన సింహాసనం ఎదుట ఉండేవాళ్ళు వీళ్ళే కదా కాబట్టి చూడండి కాబట్టి చూడండి మన జీవితంలో ఎప్పుడైనా శ్రమ కలిగినా చూడండి మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలు అంటే ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు మనకి సంతోషమే కలుగుతుంది ఆ శ్రమల్లో కూడా కాబట్టి పౌలు శిలలు రాలతో కొట్టబడినా కానీ ఆ చెరసలలో వేసినా కానీ వాళ్ళు పాటలతో దేవుణ్ణి స్తుతించి ఆనందించి సంతోషించగలిగినారు కానీ కృంగిపోలేదు అని చూడండి అంతగా వాళ్ళు సంతోషించినారు పాటలతో పాడి దేవుణ్ణి మహిమపరిచినారు శ్రమల్లో కూడా ఏడవలేదు వాళ్ళు ఎక్కడ కూడా అపోస్తులు వాళ్ళు ఎక్కడ కూడా ఎందుకు ఏడవలేదంటే వాళ్ళకి విశ్వాసం ఉంది ఎందుకు వాళ్ళు దేవుని వాక్యం మీద ఆధారపడ్డ వాళ్ళు దేవుని విశ్వాసం మీద ఆధారపడ్డ వాళ్ళు ఆయన వైపు చూస్తూ కొనసాగించుకుంటూ ముందుకు పోయినారు వాళ్ళు కాబట్టి వాళ్ళకు వచ్చే ప్రతి పరిస్థితిని ఆటంకాలు ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారై ఉన్నారు ఈరోజు నీ జీవితం కూడా అలా ఉండాలంటే ఈ రోజు నుంచి నీ విశ్వాసము యేసు ప్రభు వైపు చూస్తూ కొనసాగించుకోమని ఆయన ఉన్నాడు అనే నిరీక్షణ నీకుంటే నువ్వు కృంగిపోవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ ఒక్క మాట యేసు ప్రభువే నాకు సహాయకుడు నరమాత్రుడు నాకేమి చేయగలడు ఈరోజు ఎవడైనా కావచ్చు వాళ్ళు ఏమి నాకేం చేయగలరు నా మీద లేచే కావచ్చు నా మీద నేరాలు మోపేవాళ్ళు కావచ్చు నన్ను హింసించే కావచ్చు నన్ను చంపాలని ప్రయత్నించే కావచ్చు వాళ్ళు కావచ్చు నాకు సహాయకుడు నా ప్రభువే ఆయన సహాయకుడు ఆయన సహాయపడ్డాడంటే ఆయనను ఓడించిన తర్వాతే నిన్ను ఓడించాల ఆయనను ఓడించగలిగేవాడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడు ఆయన జయించిన వాడు కాబట్టి ఆ పుస్తులందరూ కూడా జయించినారు ఈరోజు మనం కూడా జయించాలా అది ఒకటే మార్గము నీ విశ్వాసము ఏ సుప్రభు వారికి చూస్తూ కాబట్టి చూడండి కీర్తనాల గ్రంథము తొంభై అధ్యాయము పదిహేనో వచ్చినప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్యాలన్నీ దావిది ఎట్లా ప్రార్థన చేస్తూ ఆయన శ్రమంలో దేవుడికి ఎందుకంటే మీలో ఎవరికైనా ఎవరైనా కావచ్చు చెప్పబడే నాకు కావచ్చు వినే మీరు కావచ్చు ఇంక ఎవరైనా కావచ్చు ఈ లోకంలో దేవుని నమ్మిన వాళ్ళు దేవుని పట్ల ఉన్న విశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరైనా కావచ్చు సేవకులు కావచ్చు ఎవరైనా కానీ శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను కాబట్టి చూడండి అతడు నాకు మొర్ర నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమంలో నేను అతనికి తోడై ఉండేదను చూడండి తోడుండడం అంటే ఏంది పక్కనే ఉండడం కదా ఈరోజు అపస్తులు అంటారు కదా మాకు ఎంతగా శ్రమలు విస్తరించి ఉన్నాయో అంతగా దేవుని ఆదరణ కూడా విస్తరించిందంటే ఇప్పుడు వాళ్ళ శ్రమంలో ఎవరున్నారు పక్కన యసుప్రభు ఉన్నాడు కాబట్టి అంతగా ఆయన ఆదరించింది అది మనుషులకు కనపడ ఎందుకు శరీర సంబంధంలో యసుప్రభుని ఎట్లా చూడగలరు ఆత్మస్వభావం కలిగిన వాళ్ళు ఆత్మలో ఉన్న ఆయనను చూడగలరు వివేచించగలరు ఆయన విధానాలను అర్థం చేసుకోగలరు కదా కాబట్టి చూడండి మన శ్రమంలో మనం దేవునికి మొరపెడితే ఆయన ఉత్తరం ఇవ్వడమే కాదు నీ శ్రమలో ఆయన నీకు తోడుగా ఉంటాడు చెప్పండి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే నమ్మకము విశ్వాసము నిరీక్షణ నీకుంటే ఈరోజు కృంగిపోతారా చెప్పండి ఎవ్వరమైనా కానీ నువ్వు కలిగి పరిస్థితి ఇంకో పది నిమిషాలకు నువ్వు చనిపోతావు అన్నా కానీ నువ్వు కృంగిపోతావు ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు భయం ఎందుకు నీకు దిగులేందుకు ఈరోజు ఆయన తోడుగా లేడు అని అనుకున్నప్పుడే మనకి కలవరం వస్తుంది భయం వస్తుంది ఆందోళన వస్తుంది పిరిగితనం వస్తుంది ఇవన్నీ కలిగితే విశ్వాసం ఎక్కడుంటది ఈరోజు ఎందుకు మనుషుల్లో విశ్వాసం సన్నగిలిపోతుందంటే దేవుడు నాకు తోడుగా లేడు నేను దేవుని మీద ఆధారపడతా ఏదో నా జ్ఞానం మీద ఏదో నా శక్తి మీద ఏదో నా ఆలోచనల మీద నా సొంత నిర్ణయాల మీద నేను ఆధారపడుతున్నాను కాబట్టి నేను ముందుకెళ్ళలేకపోతున్నా అదే నేను దేవుని మీద ఆధారపడి ఆయన సహాయం కోరుకొని ఆయన నాకు తోడుగా వచ్చి నిలబడితే నేను గెలవగలనా లేదా ఎట్లా నేను ఓడిపోగలను అని మనము పరిశీలించుకోవాలా కాబట్టి దేవుడే సెలవిస్తున్నాడు అతడు అంటే దావిదు ప్రార్థిస్తుంది ఈరోజు దావిదు కలిగిన దేవుడు మనం కలిగి ఉన్న దేవుడు ఒకటే కదా కాబట్టి ప్రభు ఒకడే విశ్వాసం ఒకటే బాప్తీసం ఒకటే ఇప్పుడు దావిదుకు విశ్వాసం మనకు కూడా ఒకటే కదా కాబట్టి మనం కూడా గ్రహించుకోవాలా దేవునికి మన శ్రమంలో మొరపెడితే ఆయన నాకు తోడుగా ఉన్నాడు తోడుగా ఉండడమే కాదు అతన్ని విడిపిస్తాడు అందుకు యశు ప్రభు చెప్పింది మీరు ధైర్యం తెచ్చుకోనడి అని ఎందుకన్నాడంటే ఆయన శ్రమంలో నీకు తోడుగా ఉండడమే కాదు ఆ శ్రమ నుంచి నిన్ను విడిపించి అతన్ని గొప్ప చేసేదను ఇక్కడ మూడు కనిపిస్తున్నాయి ఒకటి ప్రార్థన ప్రార్థనకు జవాబు అలాగే ఆ దేవుడు మనకు తోడుగా ఉండడం ఆ శ్రమ నుంచి విడిపించడం నిన్ను గొప్ప చేయడం ఈ ఒక్క ప్రవచనంలో ఇన్ని అంశాలు దేవుడు పెట్టాడు కాబట్టి మనం కూడా అలా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలగిస్తాడు ఎందుకంటే ఆయనలో పక్షపాతం లేదు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువే ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు యుగ ఉండే దేవుడు కాబట్టి ఆయనలో పక్షపాతం లేదు కాబట్టి వాళ్ళలో కలిగి ఉన్న విశ్వాసం ఈరోజు నీలో ఉన్నదా అన్నదే నువ్వు ఆలోచించుకోవాలి నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకోవాలి ఈరోజు ఆయన బిడ్డలు ఈ లోకంలో జీవించిన వాళ్ళందరూ ఎట్లా ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు అలాంటి విశ్వాసము అలాంటి దేవుని పట్ల నా జీవితము ఆయనకి అంగీకారంగా ఆయనకు తగినట్లుగా నా జీవితం ఉందా లేదా అనేది మనం పరిశీలించుకుంటే ఒకవేళ ఆ రీతిగా లేకపోతే అలా ముందుకు వెళ్ళడానికే ప్రయత్నించి మనం నడుచుకుంటా వెళ్ళిపోతాం కాబట్టి ఎందుకు లాస్ట్ మాట చూడండి కీర్తనల గ్రంథంలో పద్దెనిమిదో వచనం ఆరో వచనంలో నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర్ర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు చొచ్చెను అందుకు ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నది ఈరోజు ఆయన నీతిని కలిగి ఆయన నీతి విషయంలో జీవిస్తున్న ఆయన నీతి పట్ల ఆధారపడుతున్న ఆయన నిమిత్తము వెళ్తున్న ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరతది కాబట్టి ఎవరమైనా కావచ్చు ఇందులో పెద్ద చిన్న ఏమీ లేదు ఎలాంటి వాళ్ళకైనా శ్రమ కలుగుతుంది యశు ప్రభు కూడా శ్రమ పొందిన ఎట్లా వాటి అన్నిటినీ జయించండి అంటే ఆయన రాత్రంతా ప్రార్థించింది అలాగే అపస్తువులు కూడా వాళ్ళంతా రాత్రింపగుళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళే ప్రతి ఒక్కరూ ఎందుకంటే ప్రార్థన చేయడం వల్ల దేవునితో ఎప్పుడైతే నువ్వు సహవాసం కలిగి ఉంటావో ఎప్పుడైతే నీ విజ్ఞాపన అనేది నీ యొక్క ప్రార్థనా శ్రమ ఏదైతే ఉందో అది దేవుని సన్నిధికి చేరిందో అప్పుడు ఏం చేస్తాడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు ఆ శ్రమ నుంచి ఎట్లా బయటపడాలో మార్గం చూపిస్తడు అలా మనమందరము ఎవరమైనా కావచ్చు మనం కలిగి ఉన్న దాన్ని శ్రమను చూసో బాధలను చూసో అనారోగ్యాలను చూసో లేదా ఇరుకు ఇబ్బందులను చూసో పేదరికాన్ని చూసో లేదా ఎదుటి ఉన్నది చూసి మనకు లేదా అనే ఒకరిని పోల్చుకోవడం వల్ల అవిశ్వాసం వస్తుంది నిరాశ వస్తుంది ఏం వస్తుందో తప్ప దేవుని విశ్వాసము అది రెట్టింపు అవదు చూడండి ఒకరిని పోల్చుకోవడం వలన లేదా ఇంకొకరిని చూసుకోవడం వలన మనకి ఏమీ కలగదు కానీ నువ్వు పోల్చుకున్నా చూసినా అది ఏసుప్రభు వైపు చూస్తే నీకు సమస్తము కలుగుతుంది నువ్వు నమ్మి విశ్వాసం ఉంచి అడుగుపెట్టే ప్రతి స్థలంలో దేవుడు మనల్ని గెలిపిస్తాడు అలా మనం ప్రార్థనలో ఉండాలా కాబట్టి మనం గ్రహించుకోవాలా మన జీవితంలో మనం తప్పిదములు చేస్తూ శ్రమ పొందుతున్నామా ఆయన నీతి నిమిత్తము శ్రమ పొందుతున్నామా ఈరోజు మన జీవితంలో ఏంటి వల్ల శ్రమ కలుగుతుంది అనేది కూడా మనకి చాలా అవసరం ప్రతిదీ శ్రమ యశు ప్రభు చెప్పిండు కలుగుతుందంటే కాదు విధానం అన్నట్టు నీ జీవితము నిజంగా ఆయనలాగా ఉన్న అపోస్తుల పరిచర్యలో శ్రమలు కలిగినాయి వాళ్ళు అంతగా స్వార్థ పరిచర్య భారము వాళ్ళు యశుప్రభు భారాన్ని వాళ్ళ భుజముల మీద వేసుకొని ఆయన శిలువ ఎత్తుకొని వాళ్ళు వెంబడించినారు కాబట్టి వాళ్ళకి ఎన్నో ఆటంకాలు ఎదురైనవి ఎన్నో శ్రమలు అనుభవించినారు ఎంతగానో వాళ్ళు కూడా యశు ఎలా అయితే శ్రమను పొందిండ్రో వాళ్ళందరూ పొందిండ్రు అలాంటి ప్రయాసంలో నువ్వు శ్రమ పొందుతున్నావా లేకపోతే నిర్లక్ష్యంగా జీవించడం వల్ల పెయిలూరు నేస్తు వల్ల నువ్వు శ్రమలు పొందుతున్నావా చూడండి అవిధేయత వల్ల కూడా శ్రమగలుగుతుంది ఇస్రాయల్ ప్రజలు అవిధేయత వల్లనే ఎన్నో శ్రమలు దేవుడి నుంచి పొందినరో లేదా కొంతకాలం ఐగుప్తులు కొంతకాలం బబులోనులు ఎందుకు దేవుడు తన శత్రువులకు అప్పగిచ్చిండే తప్ప అన్నట్టు అన్యాయంగా దుర్మార్గంగా దేవునికి తిరుగుబాటు చేస్తూ జీవించే వాళ్ళకు కూడా శ్రమగలుగుతుంది ఆయన నీతి నిమిత్తము జీవించే వాళ్ళకు కూడా శ్రమగలుగుతుంది ఇందులో నీ శ్రమ దేనికి తగినట్లుగా ఉందో అది ఎవరిని వాళ్ళు మనం పరిశీలించుకోవాలా కాకపోతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి ఎవరికైనా ఎలాంటి శ్రమ కలిగినా నువ్వు నిజంగా యశుప్రభు నమ్మిన వాడివైతే ఆయన విశ్వాసంలో ఉన్నవాడివైతే నువ్వు కృంగిపోవు ఎందుకు నా శ్రమంలో నేను దేవునికి మొరపెడితే ఆయన నా ప్రార్థన ఆలకించడమే కాదు ఆయన నాకు తోడుగా ఉంటానన్నాడు నన్ను విడిపిస్తానన్నాడు కాబట్టి నేను ఎందుకు కృంగిపోవాలా నేను ధైర్యంగానే ఉంటాను కాబట్టి నాకు కలిగే ఆపదలు శ్రమలు ఏవైనా కానీ నా దేవుడు వాటన్నిటి నుంచి విడిపించి నా పట్ల తన చిత్తమును నెరవేర్చుకున్నట్టుకు నా దేవుడు సమర్థుడు ఆయన నమ్మదగిన వాడు ఆ రోజు ఇతరులకు ప్రవక్తలకు అపోస్తులకి ఆయన బిడ్డలందరికీ తోడై ఉన్న దేవుడు నడిపించిన దేవుడు వాళ్ళందరి ద్వారా ఆయన ప్రణాళిక నెరవేర్చుకున్న దేవుడు ఈరోజు నా జీవితంలో నా పట్ల కూడా నెరవేర్చుకుంటాడు కాబట్టి ఇక వేటిని చూసి నేను ముందుకు వెళ్లకుండా యేసుప్రభు వైపు చూస్తూనే నేను ముందుకు వెళ్ళిపోతాను నా జీవిత యాత్రను ఆ రీతిగానే నేను కొనసాగించుకుంటాను అనే విశ్వాసం నీలో నీ ముందు ఏది నిలబడలేదు ఏది నిన్ను ఎదుర్కొని గెలవలేదు ఎందుకు మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అదే మన విశ్వాసం అన్నట్టు మనలో ఉన్నవాడు గొప్పవాడు మనం కానే కాదు యశు మనలో ఉంటే ఆయన ఆత్మ మనలో ఉంటే ఆయన గొప్పవాడు ఆయన సమర్థుడు అన్నిటినీ విడిపించగలడు అన్నిటినీ ఎదుర్కొని జయించగలిగే దేవుడు మన దేవుడు ఆయన మనలో ఉన్నాడు కాబట్టి ఆయన గొప్పవాడు కాబట్టి మనం వీటిలో అతిశయించడానికి గర్వించడానికి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు ఆయన సహాయం లేకపోతే ఆయన నడిపింపు లేకపోతే ఆయన కృప సన్నిధి మనకి తోడుగా లేకపోతే ఎవడు ఏది చేయలేడు అది జరగదు కూడా ఎందుకంటే నరుడు జీవం ఏ పాటిది అన్నాడు దేవుడు మన జీవం ఏ పాటిది కాబట్టి మనలో ఏముంది శక్తి ఈ లోకంలో వచ్చే అపవాది సంబంధమైన వాటిని ఎదిరించడానికి మన శక్తి ఏ పాటిది సరిపోదు కదా అలాంటి ఆయన పరిశుద్ధాత్ముడిగా మనలో ఉండి మనల్ని బలవంతులుగా మార్చి వాడిని ఓడిస్తుంది అందుకు వేరొక ఆదరణకర్త ఏసుప్రభు ఎందుకు కావాలంటే ఎందుకు నిమిత్తమే ఆయన ఆత్మ మనకి ఎందుకు కావాలంటే ఆయన ఆత్మ లేకపోతే నువ్వు బలహీనుడమే నీలో ధైర్యం ఉండదు నువ్వు కృంగిపోతావు చూడండి ఆయన వాక్యం కూడా నీలో ఉండదు విశ్వాసం నువ్వు అంత ఏసు ప్రభ ఈ వాక్యమే దేవుడు కదా దేవుడు మనలో ఉన్నప్పుడే మనలో విశ్వాసం వస్తుంది కాబట్టి దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించడం కాక తండ్రి పరిశుద్ధాత్మడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభ ఎన్నో నెట్వర్క్ ఇష్యూలు వచ్చినాయి ప్రభ నాయన ఎంతగానో ఆటంకాలు వచ్చినా కానీ నాయనా ప్రభా నన్ను నిలబెట్టి నువ్వు మాట్లాడినవు ఈ స్వరం వినించి కలిగిందని నేను నమ్ముతున్నాను ప్రభ కాబట్టి మా జీవితంలో ఎన్ని ఎదుర్కొన్నా కానీ మేము మా ఒకటే నిరీక్షణ అది మీరే ప్రభ నువ్వు ఉన్నావన్న ధైర్యమే మమ్మల్ని లోకంలో అన్నిటినీ సహించేలాగా ఏ శ్రమ కలిగినా ఏ శోధన కలిగినా ఎలాంటి ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వ్యాధి బాధలు వచ్చినా ప్రభ ఎలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నా కానీ ప్రభ గాడంధకారంలో ఇలా కావచ్చు ఎలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నా కానీ నీ వాక్యములు నమ్మదగినది మీరు నమ్మదగిన దేవుడు మీరు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఆ రోజు నీ బిడ్డలు ఎంతో మంది శ్రమంలో తోడై ఉండి విడిపించిన దేవుడు ఈ రోజు మా జీవితాల్లో మాకు కూడా నువ్వు తోడుగా ఉండి మమ్మల్ని విడిపించగలిగే సమర్థుడు ప్రభ నీ వాక్యము నమ్మదగినది మీరు జీవం కలిగిన దేవుళ్ళు ప్రభ నాయన కాబట్టి మా జీవితంలో ఎన్ని శ్రమలు కలిగినా ఎన్ని ఆటంకాలు కలిగినా మేము ప్రార్థన చేసుకుంటూ నీ సహాయాన్ని కోరుకుంటూ మేము ముందుకు సాగులాగిన మీరే మమ్మల్ని నడిపించి ఆయన ఆరాధన పాల్గొందిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని మీరు దీవించి ఆశీర్వదించి వాళ్ళకున్న ప్రతి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి అనారోగ్యాల నుంచి ప్రభావ ప్రతి సంస్థల నుంచి విడిపించి ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షులుగా మీరు లేవనెత్తి ప్రతి ఒక్కరి అవసరం మీ క్రీస్తు మహేదైశ్వర్యంలో తీర్చమని ఎస్తు క్రీస్తు ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె భా జీవంగా దేవానికే వందన సర్వశక్తి మంత్రానికే వందనాను ప్రభా నిన్న నేడినంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి నీకే వందనాలు ప్రభావ ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా రాత్రి కాలం వాక్యం చేత మీరు మాతో మాట్లాడలేనారు ప్రభా అందు నీకే స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా వాక్యం చేత మమ్మల్ని బలపరిచేదేవా నీకే వందనాలు ప్రభావ అయానికి వదనాలు వాక్యానికి విధేత కలిగి మేము జీవించాలను ప్రభుత్వించాలి ప్రభావ సక్రమంగా మీరు ఏసు ప్రభానికే వందనాలు అయినా ఇంకా బలమైన మేము సేవ చేయాలా ప్రభావ ముందుకు నడిపింపబడాలా తేవా ఏసు ప్రభానికే వందనాలు ప్రభ అనేక మంది రక్షణ మార్గ నడిపే శక్తి మాకు దయచేయండి ఈ వెలుగులో ఏసుపూర్వ మార్గ నడిచిన శక్తి మాకు దయచేయండి ప్రభావ అయానికి వందనాలు ప్రభు కృష్ణామల కుటుంబాలు మారి మారకునే కుటుంబాలంతా ఏసుపూర్వ సంపూర్ణంగా మార్చబడను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి ఏసు ప్రభాని రాక సమీపం ఉంది ఈ లోకం ఎవరైతే మారలేదో వారేసుకృష్ణ మార్చుని కాబడడం కాక వాళ్ళంతేసుపూర్వ సుతింపబడాలా ఏసుకృష్ణ అమ్మని సందికొస్తే మీకు సహాయం చేయండి ప్రభావ వారంతా మొక్కల జీవితం దయచేయండి ఇంకా బలపరచండి ఆశీర్వదించండి వాళ్ళకున్న కట్లను బంధకాలను తెంపివేయండి ఇంకా ఎవరికైతే సువార్థ అందలేదు అక్కడ యేసుకృష్ణ స్వార్థ అందబడును కాక ఏసు ప్రభ మీరు సహాయపడండి ప్రభ నీ పరిశుద్ధ ఆత్మ దేవా ఏసుప్రభ ఎంత సేవకులు పడిపోయినారు ప్రభావ వాళ్ళంతా లేపబడును కాక వాళ్ళంతా సంపూర్ణంగా స్వార్థ సత్యకై ప్రకటింపబడును కాక ఆత్మను రక్షించుకునే శక్తి జ్ఞానాన్ని ఇచ్చండి ఏసు అబద్ధం బోసం నుంచి విడుదల దేవా సత్యమైన పోదల మీరు సహాయపడండి పదొక పిడన హెచ్చరించండి బుద్ధి చెప్పండి యేసు ప్రభావ గద్దండి ఆయన నీ మార్గంలో నడవాలా ప్రభావ పతొకప ప్రభ బైబుల్లో ఏం చెప్తుంది ప్రభా వాక్యం ఏం చెప్తుందంట నచ్చట శక్తి దయచేయండి ఏసు ప్రభానికే వందనాలు దేవ హృదయాలు శరీరాలు చీవాలంట సజీవ యాగంగా సమర్పించుకొని సేవ చేయను కాక ఏసు ప్రభాని రాక పరచబడను కాక దేవా మీరే కార్యం జరిగించి ఇంసూ ప్రభానికి వందనాలు ప్రభావ వచ్చిన పతి దీవించని రాత్రి కాలం అందు ప్రభ దర్శనాల చేత మంచి కాల మీరు మాట్లాడండి ప్రభా ఇంకా దీవించిని స్వరాన్ని వినటకు శక్తి దయచేసి ఇంకా బలపరచమని రాకడ కుటుంబాలను సిద్ధపరచమని నదడనే శికుమడి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ రాత్రికాల సమయం దేవాయస్మర మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు అందోత్రాలు దేవా ప్రతి ఒక్క నెట్వర్క్ నీ ఆధీనం ఉంచుకుని దేవా మాకు మంచి వాక్యం అందించిన దాన్ని బట్టి స్వత్రం మా ప్రభావ దేవా శ్రమదినం అంతా కృంగిపోకుండా మేము ముందుకు సాగేలాగా సాయం చేయండి మాప్రభ నీకు సిల్వను వెతుకుని ప్రకటించేలాగా స్నాయం చేయండి మాప్రభ నీకు మిడైన దీవులు కుమనించండి ప్రతి ఒక్క బిడ్డ నీలో ఎదిగి బలపడేలాగా స్నాయం చేయండి మాప్రభ ఇంకా ఎన్నో శ్రమలు ఉన్నాయి మా ప్రభా ప్రతి ఒక్క నిన్ను ముందుకు పెట్టుకుని మేము నడుచుకుంటా సాయం చేయండి మా ప్రభా ఎంతో మంది రక్షణ లేకుండా ఉన్నా మా లేకుండా బట్టలు లేకుండా దేవాయస్మాప్రభ ఎంతో మంది ఉన్నారు మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు మీరే దయ చేయండి మా ప్రభా మీరే నాకు బట్టలు చెప్పారు మా ప్రభ నిన్ను పోలి దేవాయస్మా మేము నడుచుకుంటా సాయం చేయండి మా మీరే తోడైన దాన్ని బట్టి వందన స్తోత్రాలు దేవ ప్రతి ఒక్క చిరుసీసును గ్రదించి దేవాయస్మా ప్రభ ఇక గృహంలో దేవాయప్రభ మనసు దేవాయస్మ ప్రతి ఒక్క మనసు వాంఛనం తీర్చండి మా ప్రభావేవాంఛనం తీర్చి దేవాయస్మ ప్రభావ మీరే మెండి జీవనకుంపరించి దేవాయస్మ ప్రతి ఒక్క అంశం మీరే ఉండి దేవ ఒక్కరికి దేవాయస్మ ప్రభావ మీరే సాయడమై ఉన్న స్తోత్రం మా ప్రభావ ఇది మొదలుకొని నిరంతరం నిన్ను సేవించ బిడుగా ఉంటా సాయం చేస్తారని త్వరగా రాబోతున్న నైస్ క్రిస్ట్ బిడ్డ తండ్రి ఆమెన్ ఆమెన్ స్తోత్రం ప్రభావ పరిస్థితిగా జీవం గలయిస్తాయి కానీ నీకు ఎంతో వందలు ఈ గడిచిన కాలంలో అంత మూలిక నా దేవన ప్రభావం మీరు మాకు తోడునందు కానీ నీకు ఈ రాతి కాల సమయంలోనైనా మీ ప్రియులతో కలిసినైనా నేను స్తుంచలాగన గణపచ్చలాగినా మీ యొక్క స్వరం మేము వినలాగనా ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి నీకు ఎంతో బంధాలు ప్రభావ నీకు సమస్త ఘనత మహిమ ప్రభాగించుకోవడం అయినా గొప్పదేవాటిందరో ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ అయినా ఏసా ప్రతి శ్రమను ప్రభావ నా తండ్రి శ్రమ వచ్చిన మనుషులు కుంగిపోతాడు ప్రభావ కాబట్టినైనా అయినా మీరు మాకు తోడుకుంటే ఎలాంటి శ్రమ ఉన్నా కానీ ప్రభావ మేము కుంగిపోం ప్రభా కాబట్టినైనా ప్రతి శ్రమనైనా ఈ లోకంలో మాకు ఉంటది ప్రభావ మీరు చెప్పిన ప్రభావ ప్రతి ఒక్కరూ శ్రమలుగుండవలసింది అప్పుడే మీ మహిమలో ప్రవేశించగలరు కాబట్టి నైనా ప్రతి శ్రమలు మేము చేయించాలా ఎక్కడ కూడా మేము చిక్కబడకుండా ఏ స్థితిలో ఉండవ ప్రభా అది గ్రహించాలా ప్రో ప్రతి విషయంలోనైనా మీ నామ మహిమ కొరకు మీ శ్రమలు ఈ లోకపరమైన శ్రమలు ఎన్నో అది వ్యర్థమే దానికి విలువ ఉండదు ప్రభావ మీ నామం నిమిత్తం మీ శ్రమలు అందించాలా దుష్టుడు ప్రభావ నీకుల ప్రభావ నా దేవా అనేకుడు ప్రభావ వాళ్ళని నలగొడుతున్న ప్రభావ మీ బిడ్డలైనా కనికరించండి ప్రభావ ఆ శ్రమలు అన్నింటినీ షేధించుకు ముందుకు పోయి జయించాలని సహాయపడండి ఎక్కడ అవిధేతలో పడకుండా ప్రతి క్షణంలోనైనా మేము విధేయత కలిగి ఉండాలా ఎలాంటి బలహీతలు మాలో ఉండే ఆ బలహీతలు అన్నింటి వాటిని చెప్పి మా గుడలో ఇచ్చేయండి ఓ ప్రభా నన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాంనైనా వాటన్నిటి నుంచి మాకు విడవలు కల్పించి మీరు నడిపించండి మా పాపములు మా కుటుంబం చేసిన ప్రతి పాపములు గ్రూపులో ప్రతి ఒక్కరున్న ప్రతి బ్రదర్స్ వాళ్ళ కుటుంబాల పాపం అన్నింటినీ మీకు క్షమించండి ప్రభావ కృప విమిడి కృపమ్మ నూతన అభిషేకమ్మా కనిగిరించండి నా దేవన ప్రభ మీరు అక్కడ తొలిగింది మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ ఈ శ్రమంలో మాకు వెన్న తగిన కావు ప్రభావ ఈ శ్రమల ప్రభావ మాకుంటే మీరు చెప్పినారు కాబట్టి నైనా వాటిని తప్పించుకోమన్నారు జయించమన్నారు ముందుకు ఎలగన్నారు ప్రభావ అప్పుడే ప్రభావ మేము ఉన్నత స్థితికి ఎలగాలం ప్రభావా శ్రమంలో కూడా నడిపిస్తారు మాకు విధేయత నేర్పిస్తారు ప్రభావ కాబట్టి అలాంటి జీవితం మేము కలిగి ఉండాలా శ్రమస్థ మేము భయపడొద్దు దేని అనుమానించొద్దు ప్రభావ ఈ శ్రమ నాకు ఎందుకని మేము ప్రశ్నించడానికి విజయ్ ప్రభావ సమస్త మీ మహిళల కొరికే మీ మహిమ కొరికే జరుగుతున్నాయి మేము నమ్ముతున్నాం ప్రభావ నడిపించండి ప్రభావ దుష్టుడికి అవకాశం ఇవ్వకుండా ప్రతిక్షణం లేదా మేము జాగ్రత్తగా జీవించాలని సహాయపడండి మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావ అనేకులు మేము ప్రభావ అనేకులు శిష్యులుగా తయారు ఎన్నో ప్రాంతాలు వెళ్ళి సువార్థ ప్రకటించాలా ప్రభావ సువార్థ ప్రకటించుకుంటే నాకు శ్రమ అనడు కాబట్టి ప్రభావ ప్రకటించుకుంటే శ్రమ కాబట్టి అనేక విధాలుగా శ్రమలు వస్తున్నాయి ఏ శ్రమలు వచ్చినా కానీ ప్రభావ వాటిని మేము జయించాలా ప్రభావ ముఖ్యంగా ప్రభావ సువార్థ పని మేము చేయాలా ఆత్మల కొరకు కన్నీరు వచ్చి మేము ప్రార్థించాలా నా తండ్రి అనేకులు ప్రభ నా తండ్రి ఈ లోకంలో నేను తెలియని వాళ్ళు ఎంతో మంది అన్నారు నశించిపోతున్నారు వాళ్ళందరూ తో చెప్పినైనా మీ చెంత నడిపించలేన అలాంటి భారపరితమైన శివకులు మీరు లేవనెత్తండి కోత విస్తారే ప్రభావ పనివారు పొంది ఉన్నారైనా పనివారు లేవంతమైన ప్రార్థిస్తున్న ప్రతి చోట మీ కొరకు ముందు శాశన పెట్టుకోండి మంచి నిద్ర అనిగించండి ఏ కుండీ శృతించి గణపతిలో సాయపడండి ఈ పర్లోకొక దర్శనాలు పర్లోకొక కళలు మాకు అనుగరించండి ప్రభావ ఈ గ్రూప్లోనే ప్రదర్శిస్తూ అందరూ మీ దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి ప్రతి అనారోగ్యం కొట్టివండి సమస్యల నుంచి బాధలు కష్టం నుంచి చోట అన్నిటి నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం యేసు క్రీస్తు పరిషుద్ధ ప్రతి చీకర శక్తులను గద్దిస్తున్న పది శిరలను అనారోగ్యత డీమెస్ట్రీని గద్ది ేసు క్రీస్తు నామూనా అనుమానితన దురాత్మను గర్దిస్తున్న ఏసు క్రీస్తు నామున ప్రభా మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరిచి ఈ నామాన్ని మేము తెచ్చుకుని మీరు ఆకృతి అందరూ సిద్ధపర్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావా తొలగించండి నా ప్రభావం మీరు అక్కడ తొలగింది సుప్రభ ఈ వాక్యమే పరిశుద్ధపరిచింది కనుక ఈ వాక్యం వెలుగునుక మా జీవితం వెలిగించండి దివాక్యం చెప్పిన దిగా దీవించి ఇంకా ఆత్మీయత ఆత్మీయత గల దీవించభ నా దీవానికి శ్రుతం చేస్తున్నాను అలడి అనాదిగా వాక్యాలు గైకున్నాడారా అదే ప్రేమించమని యవన్ చెప్పు నేప్రభ అలది అనాదివాణి శృతం పూర్ణమేక పూర్ణ బలంతో శుధించే భాగ్యం మాకు దయచే రాత్రి ప్రభా మాకు టోని అగ్నికరించేయండి అలడి అనాది సేవల ప్రపద్ధులకి శుతించే భాగ్యం దిశ మమ్మీ తండ్రి విశ్వ ప్రభానికి వంద నాలుగు రోజా పరిష్డా నీ వాక్యం చేత మాట్లాడవు తండ్రి నా ప్రభాన్ని నీకే వంద నాలుగు రోజా నీ వాక్య అనుసారంగా మేము జీవించటను సహాయం చేసి నా ప్రభాని నీకే వంద నాలుగు రోజా ఈ ప్రేర్లో ఎవరు పాల్పొందినో ప్రభా వాళ్ళకందరికీ మంచి ఆరోగ్యం దయచేసి దీవించి ఆశీర్వదించి నా ప్రభా మెండైన దీవన్ల ఆశీర్వాద చేత నింపి నా ప్రభా నే నామనికి మేము తెచ్చుకోమని ఇస్తున్నాం నడుస్తున్నాను తండ్రి ఆ మీన్ ఆ మీన్ మన ప్రభు ఏ ప్రభు క్రిపా అందరికి దేని క్రిపా మాకు బి చూడు కాక అమీన్ లేట్ అయిపోయింది ఏం బ్రదర్ అందరికి